అయా మీకు ఫైవ్ స్టార్ హోటల్లో భిక్షా ఏర్పాటు చేస్తాను రండి అంటే ఓన్లండి మీ మాట ఎందుకు కాదు నాడు చూద్దాం ఈ ఫైవ్ స్టార్ హోటల్ కూడా వన్ అటువంటి స్థితి వస్తుంది ఎలా వస్తుంది అభ్యాస బలం చేత వస్తుంది అభ్యాసం ఇప్పుడే లేదండి వీడు మొదలెట్లంటే పూర్వాభ్యాసేనా వీడు యోగ భ్రష్టుడు కదా పూర్వజన్మ నుంచి వస్తుంది అభ్యాసం ఇంక జాగదంతే ఈ నాపలేరు ఎవరు కూడా కొంతమంది గృహస్థులు ఉంటారు సన్యాసం తీసుకోవాలి సన్యాసం తీసుకోవాలి అని అలాగ పారాయణ చేస్తూ ఉంటారు కానీ సద్గృహస్థుగానే దేహత్యాగం చేస్తారు కొంతమంది గృహస్థులు ఉంటారు సన్యాసం తీసుకోవాలని వాళ్ళకి అనిపించడం కూడా అనిపించదు వన్ ఫైన్ మార్నింగ్ సన్యాసం అనుకుంటాడు వెళ్ళి సన్యాసేది చక్క వస్తుంది అంటే అయిపోయిందంటే జంగలో వెళ్ళు మునకేస్తే ఎందుకు సన్యాసం అయిపోయావంటే ఏమో ఆ భగవంతుడు అలా తోసుకొచ్చేసిందంటే అని అనుకోవాలి తప్ప అలా ప్లాన్ తోటి సన్యాసం అని అలా ఉండదు కాబట్టి అది ఆ పూర్వాభ్యాసము పూర్వజన్మలో తప్పు పనులు చేసేవాళ్ళు కూడా ఇలాగే ఉంటారు తప్పు పనులు చేసే వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు అంతైతే సంస్కారాలను పొందే సమయంలో కొంచెం ఒళ్ళు నిద్ర పెట్టుకోవాలి దుష్ట సంస్కారాలని పోగేసుకుంటే మన చి మన వశంలో మన బతుకు ఉండదు ఆ సంస్కారాలు తోసుకుపోతాయి అలాగే సత్సంస్కారాలని పోగేసుకుంటే మనస్సు తప్పుదారి పట్టిద్దామనుకున్నా వీడు పట్టలేకపోతాడు అవశోకి సహా తప్పుదారిలో వెళ్ళనే లేడు కనుక ఎందుకంటే ఆ పూర్వజన్మ యొక్క అభ్యాసం యొక్క బలం తేన పూర్వాభ్యాసేన హిరియతే అంటే అది వీడిని చేపట్టుకుని బారా బారా ముందుకు లాక్కుపోతుందంటే హీ కెనాట్ స్టాప్ చూడండి వైరాగ్యానికి అలవాటు పడ్డవాడు ఈ భోగాల్లో ఉండలేడు విరక్తుడిని తీసుకెళ్ళి మీరు మార్కెట్ ప్లేస్లో పారేస్తే హీ కెనాట్ స్టే దేట్ హీ ఫీల్స్ వెరీ అన్కంఫర్టబుల్ దేట్ విరక్తుడికి ఒక విరక్ వైరాగ్యానికి తగిన స్థానము ఒక ఏకాంత స్థానము చక్కగా నాలుగు పుస్తకాలు మన్నడానికి ఏదైనా గీతా శవణానికి అవకాశము ధ్యానానికి అవకాశము అటువంటి వాతావరణంలో బతకగలడు కానీ విరక్తుడిని తీసుకెళ్లి మీరేమో భోగ స్థానాల్లో పారేస్తే హీ ఫీల్స్ ఎట్ లాస్ టోటల్ లాస్ అయిపోతాడు సో అభ్యాస బలమట్టిది కాబట్టి యోగ భ్రష్టుడు నష్టపోయిందేమీ లేదు ఎందుకంటే ఆ పూర్వజన్మ సంస్కారాలు ఈ జన్మలో అత మనందరం అలా వచ్చిన వాళ్ళ గీత దగ్గరికి ఏదో ఆ పూర్వజన్మ సంస్కారం తీసుకొచ్చింది లేకపోతే గీత ఎక్కడుందండి ప్రపంచంలోనూ అసలు ప్రపంచంలో మీకు ఆధ్యాత్మికత అనేది ఉండదు అంత భోగాలు ధనము కామనలు భోగాలే ఉంటాయి మీరు ఏదైనా కొంచెం దేవుడు అయ్యవన్నా అక్కడ కూడా మళ్ళీ నీ కోరికలు తీరిపోతాయని ఇదే గోల తప్ప నీ తత్వం తెలుసుకోవాలండదు నీ కోరికలు తీరిపోతాయి హనుమంతుడిని పూజిస్తే నీ కోరికలు తీరిపోతాయి ఏం కోరికలు తీరా వీడి కోరికలు ఏమిటి నేను ఒక కారు దొరికేసింది తర్వాత ఏమిటి ఏమిటి కోరికలు తీరిపోతాయి ఏదో సంసారం అంటే ఉంటుంది హనుమంతుడు ఎందుకు పనికొచ్చాడంటే మన కోరికలు తెచ్చడానికి పనికొచ్చాడు ఇప్పుడు హనుమంతుడు ఏమి ఇట్ ఈస్ బియాండ్ ఈవెన్ థింకింగ్ ఆ వాల్మీకి మహర్షి హనుమంతుడి క్యారెక్టర్ని ఆయన ఎలా బిల్డప్ చేశాడు తులసీదాసు ఎలా బిల్డప్ చేశాడు మనం ఏ ఎలా పట్టుకొచ్చాం దాన్ని చాలా విదూరంగా ఉంటాం కాబట్టి ఇంకే దేవుడు దేవుడే కానీ అక్కడ దేవుడు లేడు సంసారమే ఉంది కాబట్టి అసలు గీతలోకి రావడమే చాలా విదూరమైన విషయం అదేమంత తరలమైన తేలికైన విషయం కాదు కానీ వచ్చాం ఎలా వచ్చామో వచ్చాం నిజంగా మహాపుణ్యం చేయబట్టే ఓ సాయంకాలం పూట కూర్చుని భగవద్గీతని శ్లోకం ఎదుర్కొండ పెట్టుకుని శంకర భాష్యం ఎదుర్కొండ పెట్టుకుని ఆత్మ విచారం చేయగలుగుతున్నాము జీవితాన్ని పరిశీలించుకోగలుగుతున్నాము నేను ఏ మార్గంలో పోతున్నాను వాట్ ఈస్ ది ట్రూత్ వాట్ ఈస్ ద ఫేక్ అని ఈ రకమైన పరిశీలన చేసే అవకాశం దొరకడమే ఒక మహాభాగ్యం అంతకుమించిన భాగ్యమేముంటుంది ఇంతటి భాగ్యం మనకి పట్టింది అంటే ఎందువల్ల వచ్చింది ఏదో పూర్వపుణ్యం వల్ల వచ్చింది ఏనాడో మహాపుణ్యం చేస్తే కనుక వచ్చింది నాకు బాగా గుర్తు ఒకే దృష్టాంతం అప్పుడప్పుడు అదే పనిగా గుర్తు వస్తుంది ఇప్పుడు పూజ స్వామిజీ గీత పాఠం చెప్తూ ఉండేవారు కోయంబుతూర్లో ఇప్పటికీ చెప్తున్నారు ఆదివారం ఆదివారం క్లాస్ వన్ క్లాస్ పర్ వీక్ ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి వరకు క్లాస్ పదివో పదిన్నర దానికి వంద మందో నూట యాభై మంది వచ్చేవారు కోయంరు సిటీ నుంచి వచ్చేవారు సో ఓ రోజు పది మంది ఉన్నాం నేను కూడా ఉన్నాను ఆడ ఓ పది మంది ఉన్నారు కోయంబత్తూరు నుంచి ఒరవది మంది వచ్చారు అక్కడ ఉన్నవాళ్ళు ఉన్న ఊరు పది మంది క్లాసుకు వచ్చారు క్లాసుకు వస్తే పది ముఖాలు ఉన్నాయి ఏమైంది వాటి హ్యాపీ వంద మంది ఉండేవారు వీళ్ళందరూ ఏమైందంటే అక్కడ కోయంబత్తూరులో టెంపుల్లో ఏదో ఫంక్షన్ ఉన్నది వీళ్ళందరూ ఆ ఫంక్షన్కి వెళ్ళారు అని చెప్పారు ఆయన ఎవరో తెలుసున్నారు ఓహో అలాగా మంచిది ఇలాంటి టెంపుల్స్కి వీళ్ళు అనేక వెళ్తే ఆ పుణ్యం పోగడితే అప్పుడు భగవద్గీత క్లాసుకు వచ్చి యోగ్యత సిద్ధిస్తుంది అని అన్నారు కాబట్టి ఏవో టెంపుల్సు తీర్థయాత్రలు దానాలు ధర్మాలు పూజలు అవి చేసి చేసి చేసి వీడు పుణ్యం పోగుపడితే ఆ పుణ్య ప్రభావం చేత భగవద్గీత క్లాసుకి రావటం తటస్థపడుతుంది అంతటి మహిమ దానికి ఉన్నది కనుక ఆ బలము పూర్వాభ్యాసము మనల్ని దీంట్లోకి తీసుకొస్తుంది అక్కడికి యోగభ్రష్ట చర్చ పూర్తయింది అక్కడకు ఒక ఫుల్ స్టార్ కన్క్లూషన్ సెపరేట్ అక్కడ వరకు భార్య భాష్యం చూసేద్దాము పూర్వాభ్యాసే నేతీ పూర్వజన్మని కృత అభ్యాసూర్వాభ్యాస పూర్వజన్మలో చేసిన అభ్యాసం అభ్యాసేన కౌంటేయ వైరాగ్యేన సాధనాలు చెప్పారు కదా సో పూర్వజన్మలో చేసిన అభ్యాసం సహజరిత న్యాయం చేత ఆ అభ్యాసంతో పాటుగా వైరాగ్యము అభ్యాసం ఒక్కటే ఉండదు కదా అభ్యాసము వైరాగ్యము సంయమము మూడు కలిసి ఉంటాయి కాబట్టి ఆ మూడు కూడా వస్తాయి అవి వీడిని తీసుకెళ్తాయి తేనైవ బలవతా హ్రియతే అది చాలా బలంగా ఉంటుంది పూర్వాభ్యాసము చాలా బలంగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఈ భా భోగ సంస్కారాలు చుట్టుముట్టూ ఉన్నవి వాటికి ఆకర్షణ ఉంటుంది కానీ వీరు పూర్వజన్మలో చేసినటువంటి యోగ అభ్యాసం ఏదైతే కలదో దాని వా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ భోగ ఆ ప్రభావం ముందు వీగిపోతాయి అవే వీడిని ముందుకు తీసుకెళ్తాయి ఎందుకంటే ఆ పూర్వాభ్యాసము బలవంతమైనది కనుక బలవతా హీయతే హీయ స్మార్త్ ఈ హీ అన్నది పెట్టుకోవాలి యస్మాత్ ఏం చేతంటే వీడి పూర్వాభ్యాసం వీడి ముందుకు తీసుకెళ్తుంది అని పూర్వ శ్లోకంలో చెప్పిన దానికి హేతువుగా అవశోపి సహా యోగభ్రష్ట సహా అంటే అతడు ఇక్కడ అతడు అంటే ఎవరు యోగభ్రష్టుడు గురించి చర్చిస్తున్నాం కాబట్టి ఆ యోగభ్రష్టుడు అవశోపి తన సంకల్ప బలం ఈ జన్మలో తక్కువ ఉన్నా కూడా ఇతరైన భోగవాసనలోని ఇతన్ని ఆకర్షించేటువంటి సందర్భం ఎంత ఎక్కువగా ఉన్నా కూడా ఇతనే స్వయంగా పోని ఈ భోగాలు వెంట పడదాం ఈ అభ్యాసం తర్వాత చూడొచ్చని అనుకున్నా కూడా హీ ఆ బలం ఇతన్ని పరమశుణ్ణి చేసి ఈ మార్గంలో ముందుకు తీసుకెళ్ళిపోతుంది కాబట్టి యోగ అవడం కూడా ఓ మహాపుణ్యమే తేన కృతంచేత్ योगाभ्यास जलवत्म अधर्मादिलक्षण कर्म तोगा अतन पूर्वजन्मक अभ्यास दाखिल चाल बल అంటే శ్లోకంలో చెప్పిందే భాష్యకారులు చెప్పారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను నేను జనరల్గా శ్లోకం చదివి భాష్యం చెప్పేపుడు అటువంటి రెప్యుటేషన్ ఉంటుంది అయితే భాష్యకారులు దాన్ని మరింత వివరంగా చెప్పే సందర్భాలు ఉంటాయి అలాంటి వాటిలో ఇది ఒకటి పూర్వజన్మలో వీడు యోగాన్ని బాగా అభ్యాసం చేశారు దానితోటి వీడి హృదయంలో ఒక చక్కటి సంస్కారం నిర్మాణమైనది ఆ సంస్కారం ఏం చేస్తుందంటే వీడు అధర్మం వైపుకు వెళ్లకుండగా అది కాపాడుతుంది సో అధర్మాది లక్షణం కర్మ బలవత్తరం ఈ జన్మలో ఈ జన్మలో వీడు చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉందంటే అధర్మం వైపు వెళ్ళే అధర్మరూపమైన కర్మని చేసే వాతావరణం బలంగా ఉంది ఈ జన్మలో వీడు పొందినటువంటి యోగ సంస్కారం చాలా మినిమల్ ఏమీ లేదు ఇంచుమించు లేదు లేదా ఓపెసరంత యోగ సంస్కారం ఎక్కడో విన్నాడు కానీ పూర్వజన్మ నుంచి వస్తుంది ఆ సంస్కారం ఈ బలవత్తరమైన అంటే ఇప్పుడు ఉదాహరణకి ఫోర్డ్ ఉన్నాడు అనుకోండి యంగ్ ఫోర్డ్ అతను పుట్టిన చోట మాంసభక్షణము మద్యపానము ఇటువంటివన్నీ భోగాల చాలా సహజంగా ఉంటాయి అందరూ అదే మార్గంలో పోతూ ఉంటారు కాబట్టి ఇతను కూడా అదే మార్గంలో వెళ్ళడానికి పరిస్థితులు చాలా గట్టిగా సహకరిస్తూ ఉంటాయి ఆ స్థితిలో ఈ పూర్వ సంస్కారం వచ్చి ఈ బలవత్పరమైన అధర్మ మార్గాన్ని కూడా డిఫీట్ చేసి ఇతన్ని యోగ మార్గంలో పెడుతుంది అబ్బా చాలా గొప్ప సమాచారం సో అదే ఇందాక అన్నాను నేను తండ్రిలో వైరాగ్యం లేదు తాతలో లేదు ఈ మనవాళ్ళు ఎక్కడి ఈ కులాల్లో ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ చుట్టుముట్టు లేకున్నా వీడికి పూర్వజన్మ నుంచి వచ్చింది పైగా చుట్టుముట్టు ఏముంటుందో ఆపోజిట్ ఉంటుంది వీడిని రక్తి వైపు సంసారం వైపు లాగే వాతావరణం ఉంటుంది అయినా కూడా పూర్వ సంస్కారము అంత బలంగా ఉండి వీడిని సన్మార్గం వైపే తీసుకు వెళ్తుంది అధర్మశ్చేత్ బలవత్తర కృతజోపి సంస్కార సపోజ్ వీడు పూర్వజన్మలో యోగాభ్యాసం చేయలేదు యోగా అదే ఏ రకమైన సాధన చేయలేదు సో యోగ సంస్కారం చాలా అల్పంగా ఉంది లేకపోతే అసలు లేనేలేదు జన్మించాడు మంచి యువకుడుగా తయారయ్యాడు వీడి చుట్టూ భోగ సంస్కారాలు ఆకర్షణలు అధికంగా ఉన్నాయి వీడిని సన్మార్గం వైపు నడిపించేటువంటి పూర్వజన్మ సంస్కారం లేదు చాలా వీక్గా ఉంది అప్పుడు వీడు ఎటు పోతాడు ఆ భోగాలం అయిపోయిపోతాడు కాబట్టి యోగ భ్రష్టు అవడమే వీడికి రక్షణ అయింది దట్ ఇస్ ది పాయింట్ లేకపోతే వీడికి ఆ పూర్వజన్మలో యోగాన్ని బాగా అభ్యసించి ఆ యోగ భ్రష్టత్వము అనే స్టేటస్ ఎప్పుడు యోగాన్ని బాగా అభ్యసించి సిద్ధించి చేరుకోకపోవడము అందువల్లనే వచ్చింది కదా ఆ చక్కటి అభ్యాసము ఈ జన్మలో వీడిని సేవ్ చేసింది ఆ యోగ భ్రష్టత్వం పూర్వజన్మలో కనుక ఉండుండకపోతే ఈ జన్మలో వీడి ఉన్నటువంటి అధర్మ సంస్కారం బలంగా ఉండి వీడు వాటిచేతను ఆకర్షితుడై తప్పుదారిలో పడిపోయేవాడు ఇప్పుడు కూడా మీకు ఒక సిద్ధాంతం వాక్యం సంసారము భోగాసక్తి ధనాసక్తి అవి చాలా ఆకర్షణీయంగా కనబడతాయి మనిషిని అవి ఉద్ధరిస్తాయన్నట్టు ఏవో స్టేటస్లు భోగాలు మహా అద్భుతంగా చాలా గొప్పగా ఉన్నట్టు అనిపిస్తాయి అల్టిమేట్గా అవి మనిషిని పతనం వైపు ఇంకా మళ్ళీ దాంట్లో ఏమి సందేహం లేదు కాబట్టి ఎవరిలో మంచి ఖరీదైన కారులలో అలా జీయ్యమని వెళ్ళిపోతుంటే చూసే అసూయపడ్డాలో అలా ఏమీ వద్దు అలాగేమీ లేదు కాబట్టి యోగా సంస్కారము వైరాగ్యము వైరాగ్యం ఏవా భయం భోగాలు అంతా భోగే రోగ భయం అట్లా అన్ని రకాల భయాలు ఉంటాయి వైరాగ్యాన్ని మించిన అభయస్థానం మరొకటి లేదు వైరాగ్యంతో పాటుగా చక్కని యోగ నిష్ఠ శ్రవణం అనను నిధ్యాసనాథులు వీటి గురించి ఎంత చెప్పినా ఇంకా అలాగే ఉంటుంది నేను నాలుగైదు క్లాసుల నుంచి ఇదే టాపిక్ చెప్పుకొస్తున్నా అయినా కూడా ఇంకా ఏదో చెప్పేది అలా మిగిలింది ఇసక ఇసక పాత్ర అంట అంటే క్వారీ శాండ్ క్వారీ శాండ్ క్వారీ తీసుకుంటే అలా వస్తుంది అయిపోతుంది అనేవి అయిపోతుంది ఇప్పుడు ఇంకా అయిపోతుంది ఏమీ పర్వాలేతు యోగజ సంస్కార స్వయమేవ కార్యమారభతే ఇక్కడ ఏమవుతుందంటే వీడికి అసలు మళ్ళీ జన్మ వచ్చింది ఆ జన్మ రావడంలో ఎక్కడో ఒక కుటుంబంలో చుట్టూ వాతావరణం భోగ వాతావరణం ఉంది తప్పిస్తే యోగ వాతావరణం లేదు అలాంటి తోటి జన్మొచ్చింది అంటే అదంతా కూడా పాప ఫలమే అంటే వీడికేదో పాపం ఉండబట్టే కదా వాడికి అటువంటి జన్మ కాబట్టి ఆ పాప ఫలాన్ని వీడు అనుభవిస్తూ ఉన్నాడు అయినా కూడా వీడి పాపం కంటే వీడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి యోగాభ్యాసం యొక్క బలం అధికంగా ఉండడం చేత ఈ పాపాన్నంతని కూడా కొట్టిపారేసి వీడిని సన్మార్గంలోకి తీసుకొచ్చేస్తుంది చాలా ఆశ్చర్యంగా నిజంగా నేను చూస్తే ఆశ్చర్యం ఏదో కోర్సు చెప్తున్నాను ఎక్కడో న్యూయార్క్లో ఏదో టూ మంత్స్ కోర్స్ ఏదో చెప్పినప్పుడు నా క్లాస్లో మొట్టమొదట రోజులో ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ కూర్చున్నాయి అవి ఇజ్రియల్ నుంచి వచ్చింది తెలవీవ్ నుంచి వచ్చింది టెలవీలో చూసింది వెబ్సైట్లో చూసింది వెబ్సైట్కి ఎవరు చెప్తారు టెలవీలోనూ వెబ్సైట్లో చూస్తే ఇలాగ హర్ష విద్యా గురుకుల యోగా యూనివర్సిటీలో ఉంది అక్కడ ఈ పాఠం ఉంది ఈ కోర్సు ఉంది అని ఏదో చదువుకున్నాడు ఎవరో చెప్పారో ఏదో రెండు మూడు ఈమెయిల్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళే ఫిరిజిస్ చేశారు అంశీకే ఇసి ఇష్యూడ్ ఇంగ్లీష్ ప్రాపర్లేదు ఇజ్రియల్లో వాళ్ళ హిబ్రూ భాష బాగా వస్తుంది ఇంగ్లీష్ తక్కువ చాలా తక్కువ ఇంగ్లీషు సంస్కృతి అసలు అసలు విన్నదే లేదు నేను చెప్పి పాఠం భాష ఉపనిషత్తు భాష్య పాఠం ఉంటుంది గీత భాష్య పాఠం ఉంటుంది మీరు ఆలోచించండి భాష్య పాఠం అంటే సంస్కృతంలో ఎంత లోతుగా ఉంటున్నాను ఆ ముందు వస్తువు కూర్చున్నాడు నేను ఈవి చూసి అయ్య బాబు ఇప్పుడు ఈవిడ్ని ఎలాగ మనం క్లాసులో యా హెవ్ టు టేక్ హర్ ఎలాంగ్ విత్ ఎలాంగ్ విత్ ది ఎవరి బుడి వేయాలి మంది ఉంటారు క్లాసులో అవి నుదులు పెట్టేసి నాకు నీతో నీ చదువు గురించి నాకేం సంబంధం లేదని అంటే అది ధర్మం కాదు కదా ఐ హు డూ జస్టిస్ టు దాట్ ఎనీవే నేను చెప్పాను కొంచెం ఓపిక పట్టు తల్లి ఐ విల్ హెల్ప్ యూ బట్ నువ్వు చాలా పేషెన్స్ ఉండాలి అని నేను చెప్పాను చిత్రం ఏంటంటే వన్ వీక్ అయ్యి లోపల షికేమింటు ది మెయిన్ స్ట్రీమ్ వన్ వీక్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేది ఆమె వన్ వీక్ అయ్యేప్పటికి క్లాసులో అందరితో పాటుగా ఫాలో అవడం ప్రారంభించింది బై ది టైమ్ ద కోర్స్ ఎండెడ్ షీఈస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ ది క్లాస్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు వెరీ అమేజింగ్ సంస్కారాలు పూర్వజన్మ సంస్కారాలు అలా ఉంటాయి కొన్ని పేర్లు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు శంకర చైతన్య అని ఒక బ్రహ్మచారి ఉన్నాడు బెస్ట్ బ్రహ్మచారి మహామాసలో ఉంటాడు శివానంద యోగారి ట్రీట్లో ఉంటాడు ఇజ్రాయెల్ నుంచి వచ్చాడు కృషి మన పో ఉత్తర కాశీలో కొంతకాలం ఉన్నాడు ఈజ్ జూయిష్ గాయ బట్ పేరు శంకర చైతన్య వేదాంతం అంటే ఎంతో ప్రేమగా అభ్యాసం చేస్తారు ఎక్కడ పట్టుకు వచ్చేవా అను అంటే అక్కడ జూయిష్ వాళ్ళు ఇజ్రాయేల్లో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తప్పనిసరిగా ఆర్మీలో పనిచేస్తారు వాళ్ళు ఆర్మీలో పనిచేయడం అయిన వెంటనే రెండు నెలలు జీతం ఇచ్చి సెలవిస్తారు ఆ సెలవిచ్చినప్పుడు ఇండియాకు వస్తారు వాళ్ళు టూరిజంకి ఇండియా టూరిజంకి వస్తారు ఇండియాలో ఆ రకంగా వచ్చి టూరిస్టులు స్పాట్లన్నీ తిరుగుతూ ఎక్కడో పట్టుకున్నాడు అటు గోవా వెళ్లాల్సిన వాడు ఇటేమో ఎక్కడికో వచ్చి ఇటు కాశీలో హృషికేశో ఎక్కడికో వచ్చు గోవా పోవలసిన వాడు హృషికేశ్ వచ్చాడు అక్కడ వెళ్ళడం మహాత్ములు పట్టుకున్నాడు పట్టుకునే సో వన్ ప్లస్ వన్ ఇట్ యాడెడ్ అప్ ఆ పూర్వజన్మ సంస్కారం అలాంటి ఇప్పుడు ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ సాధకాస్ అలా ఉంటాను కాబట్టి వాడు ఆ సాధకుడు పుట్టిన చోట చుట్టూ బలవత్పరమైన అధర్మ వాతావరణం ఉన్నా కూడా బెంగపెట్టుకోవాల్సిందేం లేదు దాన్నంతని కూడా క్షాళన చేసేసి ఓవర్కమ్ చేసి వీడిని ఆ యోగ సంస్కారం మంచిదారిలో తీసుకువెళ్తుంది దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే మనిషి యొక్క జీవితాన్ని ఈ శాస్త్రంలో పదే పదే చెప్తారు మహాత్ములు అందరూ నేను చెప్తున్నాను మనిషి జీవితాన్ని ఏవో బాహ్య పరిస్థితులు శాసిస్తాయేమో లేకపోతే దేవుడు శాసిస్తాడనో లక్ ఫేట్ ఎవేవో చెప్తారు డెస్క్ని ఇవి అవేమీ శాసించవు మనిషి జీవితాన్ని మనిషే శాసించుకుంటాడు తన జీవితాన్ని తనే నిర్మాణం చేసుకుంటాడు మంచైనా వీడే నిర్మాణం చేసుకుంటాడు చెడైనా వీడే నిర్మాణం చేసుకుంటాడు దేవుడు ఉరికి అలా ఉంటాడు వీడు మంచి నిర్మాణం చేసుకుంటే ఆశీర్వదిస్తాడు చెడు నిర్మాణం చేసుకుంటే కూడా ఆశీర్వదిస్తాడు So, <laughs> God helps those who help themselves, and that's how it works. So, when you say that, you can't do it. So, you can't do it. You can't do it. Everything will work out. So, Gita Mothinche, Vedantam Mothinche, Pradhanamayana Sandeshya, you take your life into your hands. Don't leave it, some imagination. That imagination is allowed. మేమేమో బాహ్యమునందు ఉండే ఏదో వాటికి వదిలిపెట్టేసాము ఫేట్ విల్ డిసైడ్ డెస్టినీ విల్ డిసైడ్ లేకపోతే మరొకటి విల్ డిసైడ్ లేకపోతే మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు హీ విల్ డిసైడ్ దిస్ ఈజ్ ఆల్ సిల్లీ నోబడి ఎల్స్ విల్ డిసైడ్ ఫర్ యూ గురు విల్ షో ది వే యూ హ్యావ్ టు యాక్ట్ అప్ ఆన్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు డిసైడ్ టైటిల్ కింద పెట్టుకుంటే ఏమీ అవగాల్లాగా సో ఇవి పెట్టుకుంటారు ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు బ్యాగ్జీ ఒకటి పెడతారు ఆ బ్యాడ్జి ఎలా ఉంటుంది ఎంత గంభీరంగా ఉండాలో అంత గంభీరంగా ఉంటుంది ఇంత బ్యాడ్జీ ఉంటుంది దానికి మూడు రిబ్బన్లు ఉంటాయి మనకి రిబ్బన్ కావాలంటే ఒకటి దొరకదు ఈ నేను ఏం చేశానంటే ఈ బ్యాడ్జీలు నాకు ఎవరో పెడితే ఆ బ్యాడ్జీ భద్రంగా అట్టు ఈ రిబ్బన్లు అన్నీ పోగేసి పెట్టాను ఎందుకంటే ఎప్పుడైనా కావాలంటే రఘు రివర్ కావాలంటే టైం ఉపయోగపడతాయి వాటి కొంచెం ఉప్పాలి ఆ సూయింగ్ అది చేసి పెడతారు మంచి పొడిగాటి రిబ్బన్లు చాలా ఖరీదైన రిబ్బన్లు పెడతారు అది ఇక్కడ పెట్టుకోవడం దెన్ వాడు మోక్షం వచ్చేస్తున్నాయి రిబ్బన్ పెట్టేసుకుంటే వీలైతే గీత వచ్చేస్తున్నాయి జ్ఞానం వచ్చేస్తున్నాయి ఓకే ఈ బాహ్యములైనటువంటి టైటిల్స్ తోకలు అవి పెట్టుకోవడం వల్ల ఏమి ఉపయోగం ఉన్నాయి అంతరంలో టు బిల్డ్ ది ఇంటీరియారిటీ కాబట్టి టేక్ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్ నా జీవితాన్ని నేను ఈ మార్గంలో నడిపిస్తాను భగవంతుడు తప్పక సహాయం చేస్తాడు హనుమంతుడు బాగా సహాయం చేస్తాడు ఉద్యమం సాహసం ధైర్యం ఏదో ఉంది శ్లోకం ఇవి ఎక్కడ ఉంటాయో తత్ర దైవ సహాయకరత ఈ లక్షణాలు ఉన్నవాడికి దైవం సహాయం చేస్తుంది నేను ధ్యానం చేస్తాను నేను భగవద్గీత చదువుకుంటాను మననం చేస్తాను విధి చేస్తాను విరక్తుడిగా ఉంటాను నాకు కావలసిన మనోబలాన్ని పరమేశ్వరుడు ఇవ్వాలి అని మీరు మొదలు ఇట్ విల్ కమ్ ఆఫ్టర్ యూ కాబట్టి ఇక్కడ భ్రష్టుడయ్యే ప్రసక్తి లేదు అని కంక్లూజింగ్ కంక్లూడింగ్ సెంటెన్స్ నీర్ఘకాలి వినాశస్థ ఇప్పుడు మీరు యోగ భ్రష్టు యొక్క ఒక పాత్ర ఎలా వర్ణించారో చూడండి వాడు పుణ్యకృతాన్ లోకాన్ మహాపుణ్యం కామ్యకర్మలు మహాపుణ్యం సంపాదించుకున్న వాళ్ళు ఏ ఉత్తమ లోకాలను పొందుతారో ఆ లోకాలు పొందుతాడు ఉషిత్వా శాశ్వతీ సమాహ అక్కడ కల్పాంతం వరకు భోగాలు అనుభవిస్తాడు తర్వాత మళ్ళీ శుచీనాం శ్రీమతాంగేహే జన్మిస్తాడు ఏమంటే వీడు కల్ప ఒక కల్పం ఉంది మధ్యలో హెవెన్ వెళ్ళి ఒక హెవెన్లో భోగ పుణ్యలోకాల్లో ఒక కల్పకాలం ఉన్నాడు వీడు చేసిన యోగాభ్యాసం కల్పం క్రితం ఉన్న జన్మలో అంటే వీడు యోగాభ్యాసం ఎంతకాలం చేస్తుంటాడు చేసి ఉంటాడు ఇరవై ఏళ్ళలో పదిహేను ఏళ్ళలో చేస్తుంటాడు ఇందులోకి దేహత్యాగం అయిపోయింది శిక్షి కలగలేదు ఆ తర్వాత కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు అక్కడ పుణ్యలోకంలో ఉండి మళ్ళీ వచ్చాడు అది ఇంకా ఎక్కడుందండి అది అంటారేమో అది ఎక్కడికి పోతుంది మీరు ఇనప మట్టిలో తప్పెడితే నెల రోజుల సంవత్సరం తర్వాత తగ్గితే మట్టి ఉంటుంది అక్కడ ఆ ఇనప్ప ఇనుమంతా మట్టిలో మట్టి అయిపోతుంది బంగారం మొక్కని కప్పి పెడితే సంవత్సరం తర్వాత కాదు వంద సంవత్సరాల తర్వాత తగ్గితే ఏముంటుంది అక్కడ ముద్దశుద్ధమైన బంగారం ఉంటుంది అది ఏమీ అవ్వదు మీరు నైంటీ నైన్ బంగారం మొక్క వాటికి పెడితే వెయ్యి సంవత్సరాల తర్వాత మళ్ళీ నైన్టీ ఉంటుంది ఏమీ తగ్గదు ఈ సంస్కారం యోగ సంస్కారం అట్టిది ఇంత దీర్ఘకాలము అవాంతరం ఉన్నా యోగ భ్రష్ట సెకండ్ క్లాస్ వాడికి అవాంతరం చాలా ఉంటుంది యోగ భ్రష్ట ఫస్ట్ క్లాస్ వాడికి ఇమీడియట్ కంటిన్యూయేషన్ ఉంటుంది అంత దీర్ఘకాలం ఉన్నా కూడా అవాంతరము ఆ సంస్కారము నశించదు అని అర్థము అబోహ్ చాలా యోగభ్రష్టుడు ఏమైపోతాడని అర్జునుడు అన్నదానికి శ్రీకృష్ణుడు ఎంత విస్తారంగా చెప్పాడు చూడండి శ్రీకృష్ణుడు విస్తారంగా చెప్పిన దానికి భాష్యకారులు మరింత విస్తారంగా వ్యాఖ్యానం చేశారు అక్కడికి యోగభ్రష్ట టాపిక్ పూర్తయిందని ఎక్కడ పూర్తయింది నలభై నాలుగో శ్లోకం అర్ధ భాగంలో పూర్తయింది ఓకే ఇప్పుడు నవ్ వీ కమ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ టాపిక్ అదేమిటి యోగ యోగమును మనో చేసి సాధించుట సో దాని యొక్క మహిమని ఇంతవరకు జరిగిన చర్చను బట్టి ఆ మహిమని చెప్తున్నారు ఏమని జిజ్ఞాసురతి యోగస్య శబ్ద బ్రహ్మ అతి ఈ వాక్యాలు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు లోకంలో ఒక మానవుడు లోకంలో జీవిస్తూ ఉంటాడు అలా ఈ కథ అంతా నేను చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను టు పుట్ ది హోల్ థింగ్ ఇన్ పెర్స్పెక్టివ్ అందుకోసం అలా చెప్పాల్సి ఉంటుంది జీవిస్తూ ఉంటాడు జీవిస్తూ ఇప్పుడు మనం చూసాం కదా మన ఒక జీవితాన్ని దాటుకుని ముందుకు వచ్చిన వాళ్ళమే కాబట్టి లోక ప్రవృత్తి ఎలా ఉంటుంది అర్థము కామము తప్పింకే ఉండదు అర్థము కామము అర్థము అంటే ధనం కామము అంటే భోగము రెండే ఉంటాయి ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీర్లో సీటు దొరికడం కష్టమైంది ఒకప్పుడు ఎందుకని దాంట్లో జీ జీతాలు బాగా ఉండేవి ఉద్యోగాలు బాగా ఉండేవి మెకానికల్ ఇంజనీర్లో చేరలా అంటే ఎవడు చేరిగదు ఏమంటే ఇప్పుడు ఏమన్నా కంప్యూటర్ ఇంజనీర్లో సీటు ఇస్తా ఉంటే మాకు అది వద్దు మెకానికల్లో ఇవ్వమని అడుగుతున్నాడు ఎందుకని దాంట్లో జీతాలు తగ్గాయి ఉద్యోగాలు తగ్గాయి కాబట్టి వీడికి ఇంజనీరింగ్ ఎందుకు చదువుతున్నాడు ఆ ఫిజిక్స్ ఆ మెటీరియల్స్ వాటి యొక్క తత్వము తెలిసేసుకుని ఆనందించాలని అందుకోసం చదవట్లేదు వీడు ఇంజనీరింగ్ ఎందుకు చదువుతున్నా అంటే డబ్బుల కోసం డబ్బులు దేనికంటే మంచి అమ్మాయిని పెళ్ళాడి ఓ కుటుంబాన్ని తయారు పిల్లల్ని కానీ మేమేదో భోగాలను అనుభవిస్తాము అని ఇవన్నీ చేసి కూడా వీడు అయోగ్యుడిగా భాగ్యుడిగా మిగిలే ఉంటాడు అది దట్ ఈస్ ది ప్రాబ్లం ఆ సంసారంలో దానికి ఒక కల్బినేషన్ అనేది ఉండదు చిల్లు బుట్టలోకి నీళ్లు తోడుతున్నారనుకోండి ఎప్పటికీ నిండానది అది నిండడం ఏమి ఉండదు అలా తోడుతూ ఉండడం ఆ పోతూ ఉండడం అంతే ఆ ఎనర్జీస్ వేస్ట్ అయిపోతాయి అది సంసారం యొక్క లక్షణం దాని నుంచి వచ్చాం అర్థకామాల నుంచి వచ్చాం సరే ఈ అర్థకామాలు మనం ఉద్ధరించి కాదు అని వీడికి ఏదో కొంత సంస్కారం అవగాహన కలిగింది కలిగి దేవుడు అని మొదలుపెట్టాడు దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడేం చేస్తున్నాడు వీడు మళ్ళీ ఈ అర్థకామాలే దేవుడి దగ్గరికి వెళ్ళాడే కానీ దేవుణ్ణి డబ్బించుకునే ప్రయత్నం చేస్తాడా లేదా మానవుడు రిచ్ మ్యాన్స్ గాడ్ దేవుణ్ణి డబ్బించుకునే ప్రయత్నం చేస్తాడు అదో దోషం రెండో దోషం ఏమిటంటే దేవుణ్ణి తన కోరికలు తీర్చుకోవటానికి ఒక అకాంప్లిస్ కింద వాడుకుంటాడు అందుకు వాడుకుంటాడు స్వామీజీ తెలుసు స్వామీజీ తెలిస్తే ఏమిటి ఆ స్వామీజీ ద్వారా మనం ఏదైనా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నా అదే అదేమీ లేదు ఏదో సంథింగ్ రకంగా దేవుడు తోటి పూజ చేస్తున్నాం ఓకే ఈ దేవుడిని పూజ చేసినందుకు గాను ఆ ఈశ్వరార్పణ బుద్ధితో ఆ కర్మను చేసి అంతఃకరణ శుద్ధి ఆత్మజ్ఞానము ఆత్మ సాక్షాత్కారము ఈశ్వరునిలో విలీనం ఒకటా అది కావాలి నాకు అందేస్తాడా చేయడు ఓ దేవుడా నిన్ను నేను పూజ కాబట్టి నా కోరికలు తీర్చేయాలి ఎందుకు ఎందుకు తీర్చేయాలి వాట్ ఫర్ వై షుడ్ హీ డూ దాట్ సో ఇట్ డజన్ వర్క్ లైక్ దాట్ అలా వర్క్అవుట్ అవుతుందని వీడు నడిపిస్తూ ఉంటాడు అలా వర్క్ అయితే కాబట్టి వీరేంటి కాబట్టి సో అర్థకామముల నుంచి మీరు ఈశ్వరార ఈశ్వరారాధన అనే జీవితంలోకి వచ్చినప్పుడు ధర్మ అని అంటారు దాన్ని పురుషార్థం మూడో పురుషార్థం మూడో పురుషార్థంలో మీరు వచ్చినప్పుడు ఈ మూడు పురుషార్థాలు తెలియక్కడికి ధర్మ అర్థకామ ఈ మూడు పురుషార్థాల దగ్గర కూడా వేదము యొక్క విధి నిషేధాలు బలంగా ప్రవర్తిస్తూ ఉంటాయి మూడు పురుషార్థాల దగ్గర కూడా ఉదాహరణకి అర్థధనాన్ని సంపాదించినప్పుడు మీరు వేదంలో వేదము అంటే ధర్మశాస్త్రములో అనుకోండి ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి మార్గంలో యోగ్యంగా ధనాన్ని సంపాదించాలి తప్ప తప్పు మార్గాల్లో ధనాన్ని సంపాదిస్తే పాపం వస్తుంది మీరు లోకల్ యాంటీ కరప్షన్ బ్యూరోని వాళ్ళని తప్పించేసుకోవచ్చు కానీ ఆ యమధర్మరాజును ఒకటి ఉంటాడు వాడిని తప్పించుకోలేదు వాడు పట్టుకుంటాడు వాడేమి వదిలిపెట్టాడు లీగల్గా మీరు తప్పించేసుకోవచ్చు వా దేవుడు వదిలిపెట్టడు ఆ నేచర్స్ లాస్ వదిలిపెట్టావు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 మీరు కనుక చోరీ చేసినట్లయితే జైల్లో పెడతారు లగ్గం పుచ్చుకున్నట్లయితే ఉద్యోగం తీసేస్తారు అలాంటి విధి ఉంటాయి ఇవి ఒకవేళ లోకల్ విధి నిషేధాలు మీరు తప్పించుకున్నా ఏర్పాటు చేసిన విధి నిషేధాలని ఎవ్వరూ కలలో మాట తప్పించుకోవడం అనేది సో యూ కెనాట్ డిసీవ్ ద నేచర్స్ లాస్ యు కెన్ డిసీవ్ యువర్ నైబర్ యూ కెన్ డిసీవ్ యువర్ సుపీరియర్ బాస్ యూ కెన్ డిసీవ్ ది సొసైటీ But you cannot deceive the nature. Nature will get you. So, when you say that, you can't deceive the nature. So, you can't deceive the nature. Nature will get you. And you can't deceive the nature. You can't deceive the nature. You have to pay very heavy price. ఇది నేచర్ అన్ఫర్గివింగ్ గా ఉంటుంది నేచర్ కాబట్టి మీరు కామ పురుషార్థాన్ని అనుభవించే సందర్భంలో కామ భోగాలను అనుభవించే సందర్భంలో విధి నిషేధాలు చాలా గట్టిగా నొక్కి మనిషిని హీ కెనాట్ మూవ్ యాజ్ యాజ్ హిస్ వెల్ హి హస్ టు మూవ్ విత్ ఇన్ ది కన్ఫైన్స్ ఆఫ్ విధి నిషేధ దర్మం దగ్గరకు వస్తారు ధర్మం అంటే కామ్యకర్మలు అంటే కోరికలు తేరడం కోసం ఈశ్వరుణ్ణి ఆరాధించటము ఎప్పుడైతే మీరు దాంట్లోకి వచ్చారో మీరు విధి నిషేధాల బంధంలో చిక్కుకుని ఉంటారు కామ్యకర్మ చేసేప్పుడు కోరిక తీరడం కోసం పూజను మొదలు పెడితే ఆ పూజని పకడ్బందీగా చేయాలి దాంట్లో మీరు కాంప్రమైజ్లో అవి మొదలుపెట్టినట్లయితే వర్కౌట్ కాదు యూ హౌ టు ఫాలో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెరీ స్ట్రిక్ట్లీ సో ఉదంతిష్టంజు హోతి అంటే ఉత్తరంగా తిరిగి కూర్చుని హోమం చేయమంటే మా ఉత్తరండి ఇటు ఉత్తరం పర్వాలేదులండి కొంచెం యాంగిల్ ఏం పర్వాలేదు అంటే ఫెయిల్ అయిపోతుంది అండి దర్భ అగ్రము తూర్పు వైపు ఉండాలంటే ఏముంది అంటే అగ్రం తూర్పు అయితేనేవిటో పశ్చిమం అయితేనేవిటో అన్నారంటే ఫెయిల్ అయిపోతుంది ఉపవాసం చేసి పయోవ్రతం చేసి యజ్ఞం చేయాలి పయోవ్రతం అంటే పాలు తాగి ఉండాలి అబ్బో నాకు బీపీ ఉందండో లేదా డయాబీటీస్ ఉండో పాలు తాగితే నాకు పడవ పాలతులు వస్తాయి నాకు రోగం వస్తుంది కాబట్టి నేను ఉప్మాతిని యజ్ఞం చేస్తానంటే కుదర యజ్ఞం ఫెయిల్ సో విధి నిషేధముల పంజరంలో చిక్కుకుని ఉంటాడు మీరు ఆలోచించి చూడండి అర్థము అంటే ధనము వెనకాల పరుగులు తీసేవాడు ఇన్సెక్యూర్గా ఉంటాడు భయం భయంగా ఉంటాడు ఎందుకంటే వాడికి విధి నిషేధాల నెత్తి మీద అలా సిద్ధంగా అలా నొక్కి పెట్టి పెడతాయి భయం ఉంటుంది డబ్బు సంపాదించేవాడు లంచం కూర్చున్నవాడు ఎంత భయపడతాడో మీకు తెలుసా అలాగే అధికమైన ధనాన్ని సంపాదించేవాడు ఆ ధనాన్ని సంపాదించడం ఓ సమస్య దాన్ని మూటకట్టాలి దాన్ని పోగేయాలి దాన్ని కాజేయడానికి అందరూ కాసు కూర్చుంటారు ఊళ్ళో వాళ్ళు దోపిడీ రంగులు అక్కర్లా మన ఇంట్లో వాళ్లే కాచుకొచ్చుంటారు కాబట్టి ధనాన్ని మూటగట్టివాడు భయం భయంగా ఉంటాడు భోగాలను అనుభవించేవాడు భయం భయంగా ఉంటాడు రోగం వచ్చేస్తుందేమో భయం ఉంటుంది లేకపోతే వీళ్ళందరూ చూసేస్తారేమో అని భయం ఉంటుంది సమాజానికి భయపడతాడు రోగానికి భయపడతాడు తర్వాత దేవుణ్ణి కామ్యకర్మల కోసం దేవుణ్ణి పూజించి వాడు భయపడుతూ బతుకుతాడు ఏమో ఏం అపరాధం అయిపోతుందో ఆ దేవత ఏం కొంపమునించేస్తుందో వెంకటేశ్వర స్వామి వడ్డీ స్వామి వడ్డీ వేసేస్తే ఏంటంటే ఇప్పుడు మనం వడ్డీ కట్టుకోలేకపోతామేమో అని అలా భయపడుతూ ఉంటాడు వడ్డీ ఏమిటండి వడ్డీ వేస్తాడే దేవుడు వడ్డీ వేస్తాడు ఏం వడ్డీ వ్యాపారం అని తప్ప ఎందుకు పనికిరాదు ఇటువంటి మాటను కామ్యకర్మంలో భయమే ఉంటుంది ఇంకేముంటుంది మరి సో ధర్మార్థ కామములనే పురుషార్థములలో ఉన్నవాడు వాడికి వేద పశువు పేరు వేదము యొక్క విధి యొక్క బంధంలో ఉంటాడు ఓకే బాగా గట్టిగా సెలవిచ్చారు మరి ఆ విరక్తుడు వైరాగ్యము అభ్యాసము సంయమము వీడు మోక్ష మోక్షస్ మోక్షానికి వెళ్ళేవాడు మోక్ష పురుషార్థం వీడి మాట ఏమిటి వీడు శబ్దబ్రహ్మ అతి వర్తే ఆ వేదము యొక్క విధి శబ్ద బ్రహ్మ పేరు శబ్దము వేదం శబ్ద బ్రహ్మ అంటే వేదం శబ్దం వేదం కాదు శబ్ద బ్రహ్మ అంటే వేదరూపంగా శబ్దం రూపంగా ఉండే ఈశ్వరస్వరూపము అదేమిటది వేదం వేదము అంటే విధి నిషేధ కాండ ఎక్కడ అర్థం కాబట్టి ఈ ఈ యోగము జ్ఞానము ఆత్మజ్ఞానము అనే మోక్ష పురుషార్థము ఏదైతే ఉందో దీనిలోకి వచ్చిన శబ్ద బ్రహ్మ అతి ఆ శబ్ద బ్రహ్మను అంటే విధి రూపమైనటువంటి వేదము యొక్క ఆ శాస్త్రాన్నంతని కూడా అతి దాన్ని అతిక్రమించి వేస్తాడు దానికి భాష్యకారులు ఏం చెప్తారో మీరే చూదురు కానీ నేను ఇంకే శ్లోకం వ్యాఖ్యానం చేస్తున్నాను సో అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు ఆ యోగాన్ని పొందినవాడు శబ్ద బ్రహ్మని దాటేస్తాడు కానీ ఇక్కడ అధికారి చెప్తూ ఉంటాయి జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మ అతి వర్త శ యోగాన్ని పొందినవాడు ఎలాగూ సిద్ధుడు వాడు ఎలాగూ శబ్ద బ్రహ్మని దాటివేస్తాడు వాడికి ఇంకా విధి నిషేధాలు ఏముండవు విధి నిషేధాలకు అతీతంగా పోతాడు విధి నిషేధాలు ఎవరికండి నాకు డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు మూట కట్టేవాడికి ఇన్కమ్ ట్యాక్స్ వాడి బెంగ కానీ డబ్బు మూట కట్టని వాడిని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తారు అది క్యా కరోగే పోలో క్యా కరోగే మీ అకౌంట్లో యాభై వేలు అది బుచ్చేసుకో తీసుకుపో మాతో ఇంకా మాట్లాడదు తీ నేను ఇంకా అసలు అటు కేసు వెళ్ళను ఇంకేం చేస్తాడండి వాడు మిమ్మల్ని అంటే అహంకారంగా ఉండమని కాదు పాయింట్ యూఆర్ అవుట్ ఆఫ్ దట్ ఆ పవర్కి మీరు అవుట్ అయిపోతారు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఉంది సాధువుని అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్నారు అంటే సాధువు నా పూజ నా భోజనం అయిపోతుందో నా ఆయన చక్కగా జైల్లో వచ్చినటువంటి ఆహారం తింటూ ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు ఖాళీగా ఉంటారుగా వాళ్ళకి పది ఏదో చాకరీ చేసేప్పుడు చేస్తారు వాళ్ళు ఖాళీ టైంలో పూర్తపెట్టి గీత మొదలు పెట్టి చెప్పారు గీతోపన్యాసము అని పుస్తకం ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్ ఆన్ గీత వన్ ఆఫ్ ది బెస్ట్ టైటల్ వీనోబాబాద ఆ తర్వాత బ్రిటిష్ ఆఫీసర్లు వచ్చాయా మేము పంపించేస్తామంటే ఇంకా అప్పుడే పంపించడం ఇంకా పద్దెనిమిదో అధ్యాయం మిగిలిన ఇంకో వారం రోజులు ఆ పద్దెనిమిదో అధ్యాయం పూర్తయిన తర్వాత ఇంకో రెండు రోజులు ఎక్స్ట్రా ఉండి వచ్చారు ఆయన బయటకి ఆయన ఏం చేస్తారు మీరు కాబట్టి విధి నిషేధాలలో చిక్కి ఉన్నవాడిని ప్రతివాడు భయపెడతాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ భయపెడతాడు భోగాల్ని సమ సమకూర్చి భయపెడతాడు తర్వాత పూజ దగ్గరకు వచ్చేప్పటికీ అపరాధం అయిపోతుందేమో దేవుడు పనిష్మెంట్ దేవత కోప్పడుతుందేమో అని భయపడతాడు దేవతలు కూడా భయపెడతారు మనం భయపడడానికి సిద్ధంగా ఉంటే దేవతలు మాత్రం వాళ్ళు మాత్రం వెనక వడ్డీ వేసేస్తాం జాగ్రత్త అంటాడు వీడు పోతాడు అసలుకే భయపడేవాడు ఇంకా వడ్డీకి మరింత భయపడతాడు సోరాజ్ జిజ్ఞాసు యోగస్య ఈ ఆత్మజ్ఞానాన్ని నేను పొందాలి నాకు ఈ జ్ఞానం కావాలి అనుకుంటే చాలు మీరు అంటే జిజ్ఞాస ఉండాలి జిజ్ఞాస ఉండాలి కథాతో to జిజ్ఞాస జిజ్ఞాస ఉండాలి జిజ్ఞాస అంటే ఆయన ఏం చెప్తాడో చూద్దరు లేదు పద అక్కడ ఏదో అవుతో చూ అది దాన్ని జిజ్ఞాస అంటారు ఈ గాలివాటం జిజ్ఞాస అది జిజ్ఞాస కాదు జిజ్ఞాస అంటే యూఆర్ కమిటెడ్ టు దాట్ ఆ కమిట్మెంట్ ఉన్నట్లయితే ఆ శబ్ద బ్రహ్మ మీకు దాని నుంచి మీరు భయపడిపోతారు భాష్యకారులు చెప్పిన వాక్యాలు వింటే కళ్ళు తిరిగిపోతాయి అంటే ఏమిటి కామ్యకర్మలలో చిక్కి ఉన్నవాళ్ళు ఊహ కూడా చేయలేరు అసలు ఇటువంటి ఒక సందర్భం ఉందని కూడా వాళ్ళకి తెలియదు దే డోంట్ నో దే ఆర్ జస్ట్ ఇగ్నరెంట్ ఆ కాన్యకర్మ సందర్భంలో అలా ఉంటారు దాంతో చిక్కుకుపోయి ఉంటారు ఆ విధి నిషేధాల్లో ఉంటారు నామం కొంచెం పొడుగు పెడితే ఏం ప్రమాదమో పొట్టి పెడితే ఏం ప్రమాదం విభూతి అడ్డంగా మూడు రేఖల్లో సగం పెడితే ఏం ప్రమాదమో నిండా పెట్టకపోతే ఏం తప్పో సో ముండం చేయించుకున్నప్పుడు పొరపాటుని అమావాస్య వచ్చేస్తే ఏం పంపలట్టుకుపోతాయో దేవతలకి వీడి ఉండడానికి దేవతలకి ఏంటండి ఇలాగ వనికిపోతూ ఉంటాడు దర్భముడు సరిగ్గా పడకపోతే అపవిత్రమైపోతానేమో ఏమో అపవిత్రమైపోతాడు ఆ కర్మకాండ సందర్భం అలా ఉంటుంది విధి నిషేధముల యొక్క పంజరంలో చిక్కుకుని ఉంటాడు జిజ్ఞాసురపు శబ్ద బ్రహ్మది వర్తది ద గ్రేటెస్ట్ స్టేట్మెంట్ దేనికోసం అంటే మీరు ధర్మార్థకామములోనే పురుష త్రివర్గంలోంచి మోక్ష పురుషార్థంలోకి రండి అనేటువంటి స్ఫూర్తినిచ్చే వాక్యం ఈ వాక్యాన్ని పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళి వాళ్ళకి చెప్పకూడదు వాళ్ళకి వర్తించ వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే బాగా డబ్బు సంపాదించండి చక్కగా ఎంజాయ్ చేయండి కానీ డబ్బు కొంత జాగ్రత్త పెట్టుకోండి ఖర్చు తర్వాత మళ్ళీ మీకు ఎవరు ఉంటే ఇవ్వరు అని అలాగంటి చేయాలి ఎప్పుడైనా అప్పుడప్పుడు అదేముండే దేయాన్ని కూడా తలపోసుకోండి తర్వాత భవిష్యత్తులో మళ్ళీ మీరు టికెట్ చేయండి అని చెప్తారు అలాగా కాశీ వివాహంలో కాశీయాత్ర ఉంటుంది కాశీయాత్ర పోస్ట్ చేస్తారు సపోజ్ ఈ భావము వచ్చి నాయన నువ్వు కాశీ వెళ్ళొద్దని అన్నం మానేసి నా అక్కడ వెళ్ళండి మా చెల్లెలు ఇంకో అబ్బాయిని వెళ్ళాడుతుంది మీరు కాశీ వెళ్ళండి అంటే వీడు వెళ్తాడే కాశీ వీడు ఇట్స్ ఆల్ మేక్ బిలీఫ్ మేక్ బిలీఫ్ అలాగే దాన్ని ఒక తంచు అంటారు అంటే మీనింగ్లెస్ రిచువల్ కింద కన్నవర్తి చేసి పెట్టడం బట్ దాంట్లో ఒక మంచి స్పిరిట్ ఉంది ఆ స్పిరిట్ ఏమిటంటే కాశీయాత్ర మానేయడు ఎప్పుడు కూడా మీరు అక్కడ ఉండే మంత్రాన్ని చూస్తే మానేయ్యాడు వాయిదా వేస్తే ఈ పోస్ట్పోన్ సిట్ ఈయనంటాడు మా చెల్లెలు ఉందండి వరుడు కోసం ఆకాంక్షిస్తోంది మీరు తగిన వరుడు ఆ అమ్మాయితో అందమైన అమ్మాయి మీరు సరిగ్గా పెళ్ళాడు సుఖంగా ఉండండి కాశీయాత్ర తర్వాత మీరు ఆవిడ కలిసి పెద్ద వయసు వచ్చిన తర్వాత చేతుడు కానీ లేకపోతే సన్యాసం తీసుకుని మీరే చేతుడు కానీ కాశీ అంటే జ్ఞానం అని అర్థం కాశీ పంచకని చదవండి కాశీ అంటే రైలు ఎక్కి కాదు రైలు ఎక్కి ఏముంది రైలు ఇక్కడే ఉందో అక్కడ సో ఇరుకు వీధులు మురికి కోపం ఎక్కడ అంతగా అవే ఉన్నాయి వాటి వాటి యూ గెట్ ద ఇట్స్ నాట్ లైక్ దాట్ రైలుకులైతే ఉంది లేదో ఉంటుంది బట్ అసలైన కాశీ ఆత్మజ్ఞాన రూపంగా ఉంటుంది సో కాశ్యాం హి కాశ్యతే కాశీ కాశీ సర్వప్రకాశిక అది కాశీ సో ఈ కాశీ యాత్రని నువ్వు తర్వాత చేద్దు కానీ ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటే పోస్ట్ పోన్ చేయడానికి అంగీకరిస్తుంది అంగీకరించి వెనక్కి వస్తుంది కాబట్టి వీడు పోస్ట్ పోన్ చేశాడు కాశీ యాత్ర కాబట్టి కాశీ యాత్రని మానేయలేదు మానేయకూడదు చాలా తప్పదు కాశీయాత్రని వాయిదా వేసుకోవాలి ఎంతవరకు వాయిదా వేసుకోవాలంటే ఏదో ఇద్దరు ముగ్గురు పిల్లలు కొంత కుటుంబం అదే తర్వాత మధ్య వయసు వచ్చేప్పటికీ ఇంకా మళ్ళీ కాశీ యాత్ర గుర్తుకొచ్చేసేయాలి గుర్తుకొచ్చి జిజ్ఞాస బాగా బలంగా నిర్మాణం కావాలి అంతేగాని అదే కావ్యకర్మాలలో గెలువెళ్లు ఆడుతుంటే చాలా మనవాళ్ళు కాశీయాత్ర రిటైర్మెంట్ అయిన తర్వాత చేస్తారు ఆ స్పిరిట్ ఉంది కానీ అది కాదు కాశీయాత్ర అంటే ఆత్మజ్ఞానాన్ని ఆ మార్గంలో అడుగు వేయటం ఎవడైతే ఈ మార్గంలో అడుగు వేయాలనే ఆకాంక్షను కలిగి ఉంటాడో వాడు కూడా జిజ్ఞాసురీ యోగస్య శబ్దబ్రహ్మ అతివర్తతే భాగవతంలో ఏమని చెప్పారంటే కావత్ కర్మాని కుర్వేత న నిర్విద్యేత యావత కర్మలు మీరు అంతవరకు చేయాలి కర్మలు అంటే లౌకిక కర్మలు ధనానికి అర్థం భోగానికి సంబంధించినవి తర్వాత పూజాధికము పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి కర్మలు పూజాధికము తీర్థయాత్రలు మొదలైనవి ఇవి కర్మలు మొత్తం త్రీ లెవెల్స్ ధర్మార్థకామ ఈ కర్మలు చేయాలి మీరు తప్పనిసరిగా చేయాలి కానీ దానికి ఫుల్ స్టాప్ ఉంటుంది ఎంతవరకు నా నిర్విద్యేత యావత ఎంతవరకు అయితే మీకు ఆ వైరాగ్యము కలగదో చేయాలి వైరాగ్యం అంటే వైరాగ్యం కలగాలి అర్థం వైరాగ్యం కలిగిన తర్వాత చేయాలి ఇంకా ఈ కామ్య కర్మలని స్వస్తి పలకండి ధనాన్ని పోగేసేటువంటి కర్మలకి స్వస్తి పలకండి భోగ కర్మలకి స్వస్తి పలకండి అక్కడికి త్రివర్గ కర్మలకి స్వస్తి పలికం ఇంకా నిత్య కర్మలు మిగుల్చుకుని నిత్యకర్మానుష్ఠానం చేసుకుంటూ ఆత్మస్వరూపం వైపు అడుగులు వేయండి అని భాగవతంలో వర్ణిస్తారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ త్రివర్గము మోక్షము రెండింటికి సంబంధం త్రివర్గమునందు త్రివర్గ ఆ పంజరంలో ఉంటాడు త్రివర్గం అనేది పంజ పంజరము మోక్షము అంటే ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్ ఫ్రమ్ దిస్ స్ట్రక్చర్ ఫ్రమ్ ఈ పంజరం నుంచి ఫ్రీడమ్ ఈ ప్రసంగాన్ని భాష్య సహితంగా మనం రేపు క్లాస్లో పూర్తి చేస్తాము ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ ం శాంతిశాంతిశాంతి